సో తనే చవమానే చవమానయో ఈ భాష్య పాఠం ఇలాగే ఉంటుంది శ్లోకం చదివేప్పుడు మీకు ఏ అంశాలైతే వస్తారో వాటిని భాష్యంలో మళ్ళీ పునః ఇంకోసారి సింహావలోకనం చేస్తారు అది పద్ధతి భాషకారులు అప్పుడప్పుడు కొంత ఎడిషనల్ విషయం కూడా చెప్తారు ఆయన అంటున్నారు చూడండి పూజా పరిభవయోహో సమస్యాత్ పూజ అంటే సమ్మానము పరిభవము అంటే అవమానము ఈ రెండింటి కూడా సమస్యాత్ సముదై ఉండవలన సాధారణంగా మీరు ఆలోచించండి అంటే ఇదంతా కూడా మనోవిజ్ఞానము చాలా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని జాగ్రత్తగా గమ గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి అలా వెళ్ళగానే అయ్యో స్వామిజీ వస్తున్నారు రండి రండి అని చెప్పేసి గుమ్మ ముందే స్వాగతం చెప్పేసి నన్ను ఏమో రిసీవ్ చేసేసుకుని చాలా ప్రేమతో లోపలికి తీసుకెళ్ళిపోయి సోఫాలో కూర్చోబెట్టేసి ఫ్యాన్ వేసేసి కాఫీ ఇచ్చేసి ఇచ్చేసారనుకోండి ఏమండి చేస్తారు చాలామంది చేస్తారు అలాగే చాలా సార్లు అలాగే అవుతుంది అప్పుడు నాకు ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ అని అంటారు ఐ ఫీల్ వెరీ గుడ్ చాలా బాగుంటుంది అన్నమాట ఓకే అది దోషం దాంట్లో అనేక దోషాలు ఏం దోషం ఉంటుంది వీళ్ళు చాలా మంచివాళ్ళు కా అని ముందు మీరు ముద్ర వేసుకుంటారు వీళ్ళు చాలా మంచివాళ్ళు అంటే అర్థం ఏంటి ఇలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ ఏమిటి అదే మీరు అప్పుడే సమాజాన్ని సృష్టిని రెండు భాగాల కింద చేసిన టైప్ అయింది కదా మంచివాళ్ళని మంచివాళ్ళు అనుకోవద్దని నేను అంటలేదు బట్ నాకు సమ్మానం చేశారు కనుక అని అది దాని మీద అంతటి ప్రాముఖ్యం ఇచ్చేసి ఐ గెట్ ఎక్సైటెడ్ అండ్ ఎగ్జాల్టెడ్ మహాన్ హర్షాన్ని పొందాననుకోండి ఆల్రెడీ దాని ఆపోజిట్ దాని యొక్క ప్రతికూల స్థితిని మనం అప్పటికే నిర్మాణం చేసుకుని ఉన్నట్టు అర్థం అది తర్వాత అనుభవంలోకి వస్తుంది కానీ మనం అప్పుడే నిర్మాణం చేసేసాం ఏమిటి నిర్మాణము మనం వెళ్ళినప్పుడు మన ముఖం ఎవడు చూడు ఎవడూ లోపలికి రమ్మండు కాఫీ మాట దేవుడే మంచినీళ్ళు కూడా ఎవడూ ఇవ్వడు మన ఏమో ఎవడు పిలవడు పట్టించుకోడు అప్పుడు మనకేమనిపిస్తుంది లోపల ఉడికిపోతూ ఉంటుంది కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటుంది ఆ స్థితి ఎప్పుడు నిర్మాణమైంది మనం అనుకుంటాము మనకి పరిభవం జరిగినప్పుడు ఆ స్థితి నిర్మాణమైంది అనుకుంటాం అప్పుడు నిర్మాణం కాలేదు చూడండి అంతకుముందు సమానం అయినప్పుడు నేను మహా ఆనందాన్ని పొందాను అప్పుడు నిర్మాణం అయింది ఆపోజిట్ దెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ చాలామంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి రోడ్డు మీదకి వెళ్ళారు వెళ్ళగానే రోడ్డు చాలా క్లీన్గా ఉండదు ఈ రోడ్డు చాలా బాగుంది అని మీరు ఎక్సైట్ అయిపోయారు అనుకోండి ఓకే అక్కడే మకాన్ పెట్టలేరు కదా కొంచెం ముందుకు వెళ్తారు కదా అప్పుడేమవుతుంది ఇది అపోజిట్ వస్తుంది ఈ అపోజిట్ ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చిందా లేక అంతకుముందు బాగున్న చోట మీరు ఎక్సైట్ అయినప్పుడే అది నిర్మాణం అయిపోయిందో చెప్పండి అంతకుముందే నిర్మాణం అయిపోయింది ఇట్ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇంగ్ యువర్ మైండ్ ఆ తర్వాత ఫిజికలైజ్ అవ్వటానికి బాహ్యంలో అభివ్యక్తం అవటానికి టైం పట్టింది తప్పిస్తే మీ మనస్సులో నిర్మాణం అయిపోయింది ఇప్పుడు మాల మెడలో వేయగానే నేను మహా ఆనందపడ్డాను అనుకోండి దాని అర్థం ఏంటంటే అవమానం అనేది ఒకటప్పుడే ఫిక్స్ అయిపోయింది నా మనస్సులో ఏమంటే అవమానం ఎలా ఉంటుంది మాల వేయరు కాఫీ ఇవ్వరు అలా ఉంటుంది అవమానము అని ముందే ఫిక్స్ చేసేసుకుని ఉన్నాను అది ఎప్పుడో అప్పుడు అవుతుంది అది ఇది మొన్నడవచ్చు గంటలో అవ్వచ్చు వారంలో అవ్వచ్చు మొత్తానికి అయిపోరుంది సో ఈ విధంగా ఈ మాన అవమాన అనే ద్వంద్వములో వీడు చిక్కుకుని ఉంటాడు ఈ ద్వంద్వాలని మనమే క్రియేట్ చేసుకుని ఉంటాం ఇప్పుడు చూడండి నేను చెప్తాను చూడండి ఇప్పుడు వీళ్ళు యాభై మంది కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు ఒక టీవీ పెట్టుకుని చూస్తున్నారు ఆవేళ క్రికెట్లో ఇండియా నెగ్గింది నెగ్గిన వెంటనే మానా సంఖ్య కాల్చేసి చాలా పెద్ద పండగ చేసేసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఈ క్రికెట్ మ్యాచ్ ఇవాళ అయిపోదు మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఉంది మ్యాచ్ ఆ మ్యాచ్ ఓడిపోయింది ఇండియా ఓడిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టీవీని పగలగొట్టారు ఇప్పుడు ఈ టీవీని పగలగొట్టే ప్రవృత్తి మ్యాచి ఓడిపోయినప్పుడు నిర్మాణం అయిందా లేకపోతే మూడు రోజుల క్రితం మ్యాచ్ నగినప్పుడు వీళ్ళు పండగ చేశారు అప్పుడు నిర్మాణం అయిందా అప్పుడు నిర్మాణం అయిందా ది క్రియేటెడ్ ది అపోజిట్ ఎంత టైమ్ సార్ వాడు మ్యాచ్ నెగ్గినప్పుడు బాణాసంచ్యా కాలుస్తున్నాడంటే యూ షుడ్ బి వెరీ కాషస్ విత్ హిమ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు ఏదే వీరికి దూరంగా ఉండాలి అని మీరు జాగ్రత్త పడాలి వాడు మన ఇంట్లో వాడు అనుక్కోండి ఎదే అయి నువ్వు అంతలాగా ఉండొద్దు సుమా మొన్నేమో బాణాసంచల్చే ఉంది నాకు అర్థమైంది దాని అర్థం ఈ మ్యాచ్ కూడా నెగ్గాలని నువ్వు అనుకుంటున్నావు వాడు నగ్గకపోవచ్చు అప్పుడు నువ్వు కృంగిపోతావు అలా ఉండకూడదని ముందే వాడిని హెచ్చరిక చేసి పెట్టుకోవాలి లేకపోతే ప్రమాదం కాబట్టి ఆపోజిట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటే ఒక క్రమంలో సృష్టింపబడతాయి అని మీరు అనుకుంటే పొరపాటు అది సరికాదు మీరు ఎప్పుడైతే ఈ ఆపోజిట్స్లో ఒకదాని ఎడల రాగాన్ని అనుకూలమైన దాని ఎడల ఆసక్తిని రాగాన్ని ప్రదర్శించినారో ఆ క్షణంలోనే మీరు దాని ఆపోజిట్ని మీరు మీ హృదయంలో నిర్మాణం చేసి పెట్టుకున్నారు అని అర్థం ఆ నిర్మాణం చేసి పెట్టుకున్నది కాలం సమయం వచ్చినప్పుడు ప్రారంభాధీనంగా అది అభివ్యక్తమవుతుంది మీరు ఆ దుఃఖాన్ని అనుభవించక తప్పదు అలా కాకుండా మీరు నాకు సమ్మానం చేశారనుకోండి మాలా వేసి కాఫీ ఇచ్చారు నేను ఆ యాక్సెప్ట్ మాలా యాక్సెప్ట్ చేస్తాను కాఫీ తాగేస్తాను బట్ అది పెద్ద ఇష్యూ కింద నేను తీసుకోను ఓ చిరునవ్వు నవ్వు కోరుకుంటాను మొన్నడు వేయలేదు కాఫీ ఇవ్వలేదు నేనే వెళ్ళి నా తంటాను నేను పడి నేనే నాట్ డిస్టర్బ్డ్ వే నన్ను డిస్టర్బ్ చేయలే నేను ఇప్పుడు శాంతంగానే ఉంటాను కాబట్టి ఈ విధంగా ఆపోజిట్స్ అనేవి దేవుడు సృష్టిస్తాడని మీరు అనుకోద్దు దేవుడు పంచభూతాన్ని సృష్టిస్తాడు ఆపోజిట్స్ సృష్టించరు దేవుడు సృష్టించరు తర్వాత తలం ఏమనుకుంటారంటే దేవుడు దుఃఖాన్ని సృష్టిస్తాడు అనుకుంటారు ఇప్పుడు చూడండి ఈ సృష్టి ఎలా వచ్చింది దేవుడే స్వయంగా తన నుండి తాను ఈ సృష్టిని చేసినాడు అని మీరు వినున్నారు కదా ఆ మాత్రం మీకు తెలుసు కదా దేవుడు ఎక్కడో గుఖిని సృష్టిని చేసేసి పారసీ రిమోట్ కంట్రోల్ చేస్తున్నాడు అనుకోదు స్వయంగా తానే ఈ జగద్పంగా దేవుడు ప్రకటమయ్యాడు దేవుడు అంటే ఏంటండి ఆనంద స్వరూపుడా దుఃఖస్వరూపుడా ఆనంద స్వరూపుడు హండ్రెడ్ పర్సెంట్ ఆనందమా లేకపోతే కొంత పర్సెంటేజ్ దుఃఖం కూడా ఉంటుందా దేవుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆనందం ఇప్పుడు హండ్రెడ్ గోల్డ్ నుంచి తయారు చేసిన నగలో కల్తీ ఉంటుందా ఉండదా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నుంచి చేసిన దాంట్లో కల్తీ ఎందుకుంటుంది మీరు కల్తీ వేస్తే ఉంటుంది కానీ అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఆనంద స్వరూపుడైన దేవుడు జగత్తుగా ప్రకటమైనప్పుడు ఆ జగత్తులో దుఃఖం ఉండడానికి వీలు లేదు కూడా కానీ మరి దుఃఖం అనుభవానికి వస్తుందంటే ఎవరు క్రియేట్ చేసేటంటారు ఈ దుఃఖాన్ని వీడు క్రియేట్ చేసుకున్నాడు ఎప్పుడు క్రియేట్ చేసేటంటారు ఈ దుఃఖాన్ని వీడు సూర్యోదయం కాగానే వీడికి దుఃఖం కలిగింది సూర్యోదయం అయితే దుఃఖం ఎందుకు కలిగిందంటే ఇప్పుడు సూర్యోదయం అవడం వల్ల దుఃఖం కలిగింది ఎందుకంటే వీడికి అప్పు ఆ వేళ అప్పు ఇచ్చేస్తారని మాటిచ్చాడా అందుకోసం వీడికి దుఃఖం కలిగింది వీడు ఇవ్వడానికి సిద్ధంగా లేడు ఇప్పుడు ఈ దుఃఖాన్ని సూర్యుడు కలిగించాడా లేకపోతే ఆ సూర్యోదయాన్ని సృష్టించిన దేవుడు కలిగించాడా లేకపోతే ఆ అప్పు ఇచ్చినవాడు కలిగించాడా ఎవడు కలిగించాడంటారు ఈ దుఃఖాన్ని వీడికి వీడే కలిగించుకున్నాడు ఎప్పుడు కలిగించుకున్నాడు ఆ వేళ పొద్దున్నే కలిగించుకున్నాడా లేకపోతే అప్పు చేసి మజా చేసిన రోజును కలిగించాడా ఏమంటే అప్పు చేసి మజాయి చేసి ఆ వేళ దే తెల్లారకూడదు ఆ వేళ ఆ తారీఖు రాకూడదు అప్పిచ్చిన వాడు రాకూడదు నేను పూజలు చేస్తానంటే ఏమవుతుందండి పూజ మీరు చేయండి అనాశ్రత కర్మఫలం కామ్యం కాద్యం కర్మ కరోత పూజ చేయాలి కానీ ఆపోజిట్స్ని మ్యానికులేట్ చేయటానికి దేవుణ్ణి మీరు ఎకాంప్లెస్గా వాడుకునే ప్రయత్నం చేస్తే ఇట్ డజన్ వర్క్ అండ్ యూ ఆస్క్ ఎనీబడీస్ ఒపీనియన్ ఇస్ ఇట్ వర్కింగ్ ఫర్ ఎనిబడి ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఓన్లండి నేను ఏదో మాట్లాడుతుంది చెప్పాను డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ కాబట్టి మానావమానములను మనం సృష్టించుకుంటాం దేవుడు సృష్టించడం ఇతరులు కూడా సృష్టించడం మనమే సృష్టించుకుంటాం ఓ మహాత్మ్య చెప్పేవారు ది అదర్ పర్సన్ కెన్ హర్త్ యూ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ యూ అలవ్ హిమ్ టు హర్త్ అంటే మీరు ఎంత ఎలవ్ చేస్తే అంత హత్య చేస్తాడు మీరు అసలు ఎలవ్ చేయలేదు అనుకోని వాడే హత్య చేస్తాడు ఇప్పుడు మీరు ఆటోవాడిన ఆత్మన్నారనుకోండి వాడు అవమానం చేస్తాడు ఆ రకంగా అయితే రోజుకి పదిసార్లు అవమానాలు జరుగుతాయి మీకు ఆపడం తర్వాత దెబ్బలు అంటాడు వేరే అంటాడు పోవాయంట ఏదైతే ఉంటాడు సో అలాగే అవమానం పడిపోతే మనం ఆశీర్వదించి మన పని మనం చేసుకుంటూ ఉండాలి కాబట్టి మన అవమానములందు మంచిది తర్వాత శ్లోకం జ్ఞాన విజ్ఞానతృప్తాత్మా కోటస్థో విజితేంద్రియ్యతే యోగి శమలోష్టాశ్మకాంచుక్త అనే పదం వచ్చింది యుక్త అనుబదును యుక్తుడు యుక్త అంటే యుక్తుడు ఎలాగా భక్త అని ఉంది కదా తెలుగు ఏమిటి భక్తుడు అలాగే యుక్త యుక్తుడు ఇలాంటిది ఇంకో పదం కూడా ఉంది మీరు విన్నారు రక్త అంటే రక్తుడు రక్తం కాదండి అనురక్తుడు అనురక్త అనురక్తుడు అనురాగము గలవాడు ప్రేమ గలవాడు ఎనివే సో యుక్తుడు ఈ యుక్త అనే పదానికి అర్థం ఏమిటి సాధారణంగా సంస్కృత పదం కానీ ఏ భాషకైనా చెందిన పదం మీకు తెలియలేదు అనుకున్న మీరు ఏం చేస్తారు డిక్షనరీ చూస్తారు కానీ గీతలో అలా చేయకూడదు గీత గీత ఈజ్ ఇంట్లో నెక్సికన్ అని ఒక సాను తగ్గుతుంది గీతలో ఏదైనా పదానికి మీకు అర్థం తెలియకపోతే గీతలోనే నిర్వచనం దొరుకుతుంది ముక్క శబ్దానికి శ్రీకృష్ణుడు ఇంతకుముందు రెండు చోట్ల నిర్వచనం చెప్పాడు శక్నోటి హైవయోధుం శరీర విమోక్షణత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరూ యుక్తుడు పడు సుఖీ సుఖంగా ఆనందంగా జీవించే నరుడు మానవుడు కాబట్టి మీరు సుఖంగా ఆనందంగా జీవించాలంటే మీరు యుక్త అయి ఉండాలి యుక్త కాకుండా మీకు సుఖం ఉండదు యుక్తం కాకపోతే దుఃఖమే నడుగుతుంది ఏమిటి యుక్త జీవితంలో రెండు వేగాలున్నాయి మొమెంటం మానసికమైన వేగం మనస్సులో పుట్టే వేగం దేహం యొక్క వేగం తర్వాత వస్తుంది ఒకటి కామనా వేగము రెండు క్రోధ వేగము మనకేదైనా ఒక కామన కోరిక పుట్టింది అనుకోండి కోరిక పుడితే మనకు వేగం వచ్చేస్తుంది నేను ఒక కమర్షియల్ టూచాను అందరూ పరిగెత్తుకుని వెళ్తూ మామూలుగా నడిచి వెళ్తూ అందరూ ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తుకు వెళ్తూ ఉంటారు కొన్ని వందల మంది అలా పరిగెత్తుకెళ్ళు వీరు ఒక్కడైటుచి వెళ్తూ ఉంటారు ఎందుకరా ఇలా పరిగెత్తిస్తున్నారు అంటే రెఫ్రిజిరేటర్స్ అమ్ముతున్నారు అక్కడ ఫలానా కంపెనీ అని చెప్తారు అప్పుడు చెట్టు వీడు కూడా తెరగబడి పరిగెత్తడం కూడా ఆరే దాన్ని కామనా వేగము అంటారు ఉంటుంది వేగం అలా ఎలా ఉంటున్నారు కాబట్టి వాడు ఇంకో కమర్షియల్ ఎలాగంటే టెలిఫోన్ చేసి నువ్వు వెంటనే అర్థం చేయి నౌ నవ్ ఇప్పుడు నవ్ యు టెలిఫోన్ వన్ ఎయిట్ హండ్రెడ్ అని అలాగే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అంటే వేగం అనమాట ఆలస్యం చేస్తే మళ్ళీ మన కోరిక తీరకపోవచ్చు ఈ నేను కామ వేగము అంటారు క్రోధ వేగం కోపం వస్తుంది కోపం వస్తే పొల్ల ఈసారి కూరుకున్నామని కూర్చుని కూర్చుంటాడు కానీ కూర్చోలేకపోతాడు అలాగే నిలబడిపోతాడు ముఖం ఎర్రగా అయిపోతుంది అంటే తిట్టడం ప్రారంభిస్తాయి నేను చెట్లు మానేద్దాం అనుకుంటాడు అనుకుని కూర్చుంటాడు కానీ కూర్చోలేకపోతాడు దయచేసి తిట్టేస్తాడు అంటే ఏమిటి ఎలా అయితే ప్రెషర్ కుక్కర్లో మీకు ప్రెషర్ పెరుగుతుందో ఆ విధంగా లోపల ఆ క్రోధము యొక్క వేగం ఉంటుంది కామవేగము కోధవేగము మనం జీవితంలో మరణించి పర్యంత లోపులోనైనా కనీసం ఈ కామ క్రోధముల వేగాన్ని అరికట్టుకోగలిగితే కామను వచ్చినా అది మనల్ని ప్రభావితం చేయదు మనల్ని అల్లకల్లోలం చెయ్యదు క్రోధం వచ్చినా అల్లకల్లోలం చేయదు మనం ప్రశాంతంగానే ఉండగలుగుతాము ఒక చిరునవ్వుతోటి రెండింటినీ కూడా తిరస్కరించి పక్కన పెట్టగలుగుతాము అనే స్థితి కనుక మీకు వచ్చినట్లయితే మీకు యుక్తహ అనే పేరు వస్తుంది ఓకే యుక్త అనే టైటీ వస్తే ఏమవుతుంది సుఖీ నరహ మీరు జీవితంలో ఆనందంతో హ్యాపీగా ఉంటారు బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు ఆనందంగా ఉండగలుగుతారు గీత అంటే ఉంటుందండి బాబు గీత ఉపవాసం చేస్తే స్వర్గానికి వెళ్తావు అలాగేదో ఉంటుంది అనుకున్నారు ఏదో పురాణక మాఘపురాణ కాలక్షేపంలో మాఘపురాణ మహాత్మ్యంలో ఉండదు సుమాన్ని అది అలా ఉంటాయి కొన్ని అవి కార్తీకపురాణం మాఘపురాణం వాటికి ఉండి విలువ వాటికి ఉంటుంది కానీ గీత అలా ఉండదు గీత ఇలాగే ఉంటుంది కాబట్టి యుక్త ఎవడైతే యుక్తుడుగా ఉంటాడో వాడు సుఖీ అని ఒక చోట చెప్తాడు ఇంకో చోట ఏమని చెప్పాడంటే కర్మణ్యకర్మయ్యే అకర్మణి చె కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స కృత్స కర్మ కృత అని ఇంకోటి చూడు చెప్పాడు కొంచెం కఠినమైన శ్లోకం నాలుగో అధ్యయనంలో ఉంది గడజన శ్లోకమే నేను కోర్చేస్తున్నాను సో అంటే క్రియలు నడుస్తూ ఉంటాయి కానీ ఆ క్రియలకి నేను భోక్తని అనే భోక్తృత్వాన్ని నిరాకరించి అంటే ఫలాసక్తిని నిరాకరించి ఆ క్రియలన్నింటినీ సంపన్నం చేసే మునగాడిని కర్తను నేనే అనే అహంకారాన్ని త్రోసుకొచ్చి క్రియని మానేయమని కాదు క్రియ నడుస్తూ ఉంటుంది కానీ ఆ క్రియ నుంచి వచ్చే భోక్తృత్వాసక్తి కర్తృత్వాసక్తి నిరాకరించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు చేసే క్రియకి సహజ క్రియ అని పేరు అటువంటి కర్మయోగము అని మరో పేరు అటువంటి క్రియను ఆచరించేటువంటి వ్యక్తికి యుక్త అని పేరు ససుఖీ అని కూడా బుద్ధిమాన్ మనుషు ఆ విధంగా కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా క్రియలను ఆచరిస్తూ ఏ సాధకుడైతే వాడే సార్థమైన బుద్ధిమంతుడు వాడే యుక్తుడు కృత్స్ కర్మ కృత్ వేదంలో ఎన్ని పుణ్యకర్మలు చెప్పారో అవన్నీ ఎవడైనా చేసేస్తే వాడికి ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం వీడికి వస్తుంది అని అలా వర్ణించారు కాబట్టి యుక్త ఆ విధమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే కామక్రోధములను ఎవడైతే తిరస్కరించినాడో తర్వాత కర్మ ఫలాసక్తిని ఎవడైతే త్యజించినాడో కర్తృత్వ అహంకారం కూడా ఎవరైందైతే లేదో అటువంటి ఆనందస్వరూపుడైనటువంటి యోగి వాడు యుక్తుడు యుక్త ఇక్ష్యతే యోగి యోగ అంటే జ్ఞానము అని అర్థం ఆత్మజ్ఞానానికి యోగము అని పేరు కాబట్టి అటువంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు అంటే ఆ వచ్చిన జ్ఞానము అనుభవ రూపంగా ఉండాలి అది అనుభవానికి రావాలి అనుభవానికి రావాలంటే పెద్ద పెద్ద గడ్డాలు మేషాలు పెంచుకుని ఉంటారు నాకు గుహల్లో ఉంటారున్న మీరు అనుకోండి అనుభవానికి రావడం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి అది అనుభవానికి రావడానికి యోగ్యమైనదియే ఇక్కడున్న వాళ్ళే కానక్కర్ల ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా కామక్రోధాన్ని జయించడానికి ఆ సంకల్పం చేసి కామక్రోధాన్ని జయించడానికి అర్హత ఎవరికి ఉందంటే ఎవరికైనా ఉంది అర్హత జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నవాడు కూడా ఒక సంకల్పం చేసుకుని కామక్రోధాన్ని జయించి జీవన్ముక్తులు కావాలనుకుంటే అవ్వచ్చు కాబట్టి ఎవరికైనా ఉంది అరసత కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళు కొంతమంది స్పెషల్ పీపుల్ ఉంటారు వాళ్ళకి మాత్రమే యోగి అనే పేరు ఉంటుంది మనం వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి వస్తుంటే తీర్థప్రసాదాలు తీసుకుంటే సరిపడుతుందని ఈ ధోరణి సరికాదు తీర్థప్రసాదాల వల్ల ఏమవుతుందండి అంతకుముందు తీర్థప్రసాదం ఇప్పుడు గీతను అధ్యయనం చేసాక తీర్థప్రసాదం ఈ అధ్యయనం లేకుండా తీర్థప్రసాదాలు ఏం చేస్తారు ఎన్ని ఎన్ని అంత ఎన్ని చాలాసార్లు తీసుకున్నారు కదా ఇప్పటికేను ఇంకోసారి తీసుకుంటే అంటే ఇంకా పట్టి చేయాల అభిప్రాయం అని ఆశ అలా కాదు ఎనీవే కాబట్టి అనుభవ అనుభవానికి తెచ్చుకోవాలి ఎవళ్ళు తెచ్చుకోవాలి ఎవళ్ళు ఏమిటండి మీరు అనుభవానికి తెచ్చుకోవాలి ఎవరు తెచ్చుకుంటారు ఉల్లు వాళ్ళు తెచ్చుకుంటారా అయితే శ్రీకృష్ణు అనుభవాన్ని తీసుకుంటే మీకు నాకు ఏమో ఉపకారం ఓ పెద్ద మహాత్ములు ఉన్నాడు ఆయన యోగి ఆయనకి అనుభవం వచ్చింది మీకు నాకు ఆయన ఆయన కథలు చెప్పుకుంటే కలక్షేపం చేయాలి మనం దానివల్ల మీకు నాకు ఏమిటి ఉపయోగం మీరు యోగి కావాలి నేను యోగి కావాలి తస్మాత్ యోగి భవ అర్జున హే అర్జున నీవు యోగి కర్మ అంటే అర్జునుడు గొప్పవాడే అర్జునుడు అంటే మీరేనండి భోగం యువర్ది అర్జున అయాందే అర్జున గీతను అధ్యయనం చేసి వాడి పేరే అర్జునుడు కాబట్టి ఆ విధంగా యోగి అవుతాడు ఎవడండి యోగి యోగికి ఈ శ్లోకంలో నాలుగు లక్షణాలు చెప్తారు యోగి అన్న యుక్త అన్న ఒకటే సో భక్త అని పదం ఉంది భక్త అంటే ఎవడండి భక్తి అస్య అస్తి ఇది భక్త భక్తి కలవాడు ఒరిజినల్ పదం భక్తి దానికి ఆ అనే ప్రత్యయం చేరుతుంది అది కలవాడు అనే అర్థంలో అయ్యి పోయి ఆ వస్తు భక్త ఏమండి అలాగే యుక్తి అస్య అస్తి ఇది యుక్త ఆ యుక్తి యుక్తి అంటే ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నది దానికి యుక్తి అంటారు వాడు యుక్తి కలవాడు అంటే ఇప్పుడు అనుభవానికి తెచ్చుకున్నవాడు ఇప్పుడు తల్లి పిల్లవాడిని పిలిచి రే పక్క ఇంటికి వెళ్ళి కొంచెం నిప్పు తెచ్చి పెట్టడం పూర్వం వాళ్ళు నిప్పు అరుగు తీసుకునేవాళ్ళు ఎరుగుదా మీరు పొయ్యి వెలిగించుకోవడానికి నిప్పు పక్క పొయ్యి వెలిగించుకుంటే నిప్పు అడిగింది తెచ్చుకునేవాళ్ళు పిల్లవాడిని నాన్న వెళ్ళి నిప్పు తెచ్చిపెట్టింది అగ్గిపెట్టి అయిపోయింది నిప్పు తెచ్చి ఆ నిప్పు కొంచెం వేస్తే పొయ్యిలో వీళ్ళు వెళ్ళాడు ఏమన్నా మా అమ్మగారు కొంచెం నిప్పు ఇవ్వమన్నారు నిప్పి కూడా వస్తుంది అక్ష్యత సైడ్ వెళ్ళే కాలే బొబ్బి ఇవ్వడవే కదా నిప్పు ఇవ్వాలంటే ఖరీదవుతుంది నిప్పు ఇవ్వడానికి అభ్యంతరమే ఉండదు అంటే ఎరా ఎలా పట్టుకెళ్తావు అనిప్పు చేతులతో పట్టుకెళ్తావా అని అడిగారు అబ్బాయి అదే సమస్య లేదని అక్కడ ఇసుక ఉంది ఆ ఇసుక చేతిలోకి తీసుకున్నాడు ఏమన్నాడు ఏంటో ఆ కాలే బొగ్గు ఆవిడ గరిటితో తీసినా ఆ ఇసుక మీద వేసింది తీసుకొచ్చి ఇచ్చాడు ఆ పక్కన ఓ పెద్దాడు వేడు వీడి వయస్సు ఆ రేళ్ళు వాడు పెడతారు ఎంత యుక్తి ఉందో అనిపించింది అనిపించి దగ్గరికి పిలిచాడు ఎరా అని మంచి తెలుగు కేటలు పెట్టాడు భగవంతుడు నేను నేను చదువు చెప్తాను వాడు గీత పడిపోతాం నేను చదువు చెప్తాను రా అన్నాడు అంటే వాడు వచ్చాడు వాడికి ముందు ఇసక పోసి అక్షరాలు పూర్వం ఇసుకలో వేలుతూ దిద్ది ఇవ్వం ఇసుకలో ఇలా రాసి ఇలా గీత గీసి ఇది ఆ అని చెప్పాడు ఆయన అంటే మీరు అడిగాడు మీరు చెప్పారు నేను విన్నాను బాగానే ఉంది అలాగే గీస్తే ఆ ఎందుకు అవ్వాలి ఇలా ఇది ఎందుకు అవ్వకూడదు ఆ అడిగితే వీడికి స్పల్ అయిపోయాడు ఆ మామూలుగా యుక్తిగల బుద్ధి యుక్తిగల పిల్లాడనుకున్నాడు కానీ ఇంత దేవాంతకపోడని ఈడు అనుకున్నాడు అంటే అప్పుడు చెప్పాడు నాన్న ఆ శబ్దం కంఠంలో ఉంటుందిరా బయట ఉండదు పుస్తకంలో ఉండదు కంఠంలో ఉండదు కానీ కంఠంలో ఉండే శబ్దానికి ఒక ప్రతీక రేఖని పెట్టుకున్నారు సింపుల్గా నాకు తోచిన రేఖ నే పెట్టుకుని నీకు తోచిన కమ్యూనికేషన్ కష్టం అవుతుంది కాబట్టి మన అందరం కలిసి ఒక అంగీకారానికి వచ్చి ఇలా గీస్తే ఆ అనుకుందాము అని అనుకోబట్ట అలా వచ్చింది రేపొద్దున్న నువ్వు పెద్దవాడు అయిన తర్వాత మళ్ళీ అందరినీ సమావేశం చేసి ఇలా గీస్తే ఆ కాదు ఇలా గీస్తే ఆ అని అందరినీ అదే అవుతుంది ఏమో చెప్పారు ఓహో అలాగా అది అని వాడు తెలుసు వాడు ఎన్ని తెలివిటట్లు అది అలాగ యుక్తి అంటే ఏమిటి వాడి జీవితంలో అప్పుడే అనుభవానికి వస్తూ ఆ యుక్తి ఉండాలండి ఆ యుక్తి ఉన్నవాడు యుక్త భక్తి ఉన్నవాడు భక్త కాబట్టి అటువంటి యుక్తి కావాలి అంటే అనుభవాత్మ అనుభవ రూపంగా జ్ఞానము జీవితంలో రావాలి జ్ఞాన విజ్ఞ ఈ యోగికి నాలుగు లక్షణాలు చెప్పారు యుక్తి యోగి యుక్త ఇచ్చు యోగి వాడు ఏమిటి లక్షణాలు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కోతస్థ విజితేంద్రియ సమలోష్టాశ్మ కాంచనా ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అండి ఈ ఆరోధ్యనంతా ఇలాగే ఉంటుంది ఏ అధ్యయనానికి అధ్యయమే ఎలా అనిపిస్తుంది జ్ఞా ఇప్పుడు బంగారు ఆభరణాలు చూస్తున్నారు అనుకోండి కంకణం శోభిందుతుందా నెక్లెస్ శోభిందుతుందా అంటే అయ్యా దేనికి అదే శోభల్లో శోభ కింద సో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఇప్పుడు జ్ఞానము అంటే తెలుసుకోవడం విజ్ఞానము అంటే తెలిసిన దాన్ని అనుభవంలోకి ఇప్పుడు తెల్లవారుజామున నాలుగున్నరకో ఐదుకో లేచి మీరు కనుక ప్రాణాయామం చేసినట్లయితే మీకు ఎంతో ఉల్లాసంగా శరీరంలో మంచి ఆరోగ్యమైన ఫీలింగ్ వస్తుంది ఉల్లాసము ఉత్సాహము వస్తుంది మీకు చాలా బాగుంటుంది అని వీడు ఉపన్యాసం విన్నాడు వింటే వీడికి అర్థమైంది కరెక్ట్ ఈ విధంగా ప్రాణాయామం చేయటం వల్ల ఆక్సిజనేషన్ అవుతుంది దేహమంతా కూడా ఆక్సిజన్ ప్రాణవాయువుగా నిండి మంచి ఉల్లాసం కలుగుతుంది ప్రతి కణము కూడా మంచి శక్తితో ప్రాణశక్తితో తులికి సలాడుతూ ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని వాడికి బాగా కన్విన్స్ అయ్యాడు సైంటిస్టులు చెప్పారు యోగులు చెప్పారు అంతా విన్నాడు రాత్రి వీళ్ళు రాత్రి జనం భోజనం ఆలస్యంగా చేస్తారు తొమ్మిదిన్నర దాకా అసలు భోజనమే చేయడు ఎందుకంటే స్నాక్స్ ఏవో పచ్చికాయ బజ్జులు ఇవి ఇవి తిని ఉంటాడు దాంతో భోజనం చేస్తాడు ఫోన్ చేసి పదకొండున్నర పన్నెండు ఇంటికి పడుకుంటాడు పదకొండు గంటలకు కూడా గోల చేస్తూ ఉంటాడు పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అనే జ్ఞానమే ఉండదు అసలు ఏమంటే పదకొండున్నరకి పడుకునే గడిపోతాడు ఉన్నాడు పొద్దున్న ఐదింటికి అలారం ఉంటే దానికి ఒక్కేసి మళ్ళీ పడుతుంది ఈ అలారం ఐదు గంటలకు లేవాలని నిర్ణయించుకున్నది ఎవడు వీడే కదా నేను పక్కింటి వాడు వీడికి చెప్పిందేం కాదు గురువు గారు చెప్పిందే గురువు అలారం పెడతారా వీడే నిర్ణయించుకున్నాడు తన నిర్ణయాన్ని తనే ఓడించేసి తనని తానే ఓడించుకుని మళ్ళీ పడుకుని తిరుగుతాడు మళ్ళీ మొన్నడు ఉపన్యాసం కూడా చెప్పాడు అనుకోండి వీడియో వెళ్ళి ఉపన్యాసం చెప్పాడు అనుకోండి యోగా మీద ఉపన్యాసం కొంతమంది అలా కూడా ఉంటారు ఓ సెమినార్ యోగా మీద సెమినార్ ప్రాణాయామం యొక్క మహిమ తెల్లవైభవం లేచి చేస్తే ఉండే లాభములు అనే వాటి మీద సెమినార్ కూడా చెప్పుకొచ్చాడు అనుకోండి దాన్ని ఏమనాలంటారు సో జ్ఞానం అయితే సంపాదించాడు కానీ ఆ సంపాదించిన జ్ఞానం వీడికి ఉపయోగపడదు ఇంకోహళ్ళకు ఎవరిలోకి ఏమైనా ఉపయోగపడాలి కానీ వీడికి ఉపయోగపడదు అలాగే జ్ఞానం ఒకళ్ళలోనూ విజ్ఞానం ఇంకోహళ్ళలోనూ అది పద్ధతి కాదు ఎవడు జ్ఞానాన్ని సంపాదించాడో వాడే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుభవంలోకి వచ్చిన జ్ఞానానికి విజ్ఞానము అని పేరు కాబట్టి ఆ స్టెప్స్ ముందు జ్ఞానము తర్వాత విజ్ఞానం అలాగే ఆత్మజ్ఞానం దగ్గర కూడా ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకు తీరాలి ఎలాగా శ్రోతవ్య శ్రవణం చేయాలి ఇంకా ఏం చేయాలి మంతవ్య శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవాలి ఇంటికి వెళ్ళి మళ్ళీ దాని మీద రిఫ్లెక్ట్ చేయాలి దాన్ని కొంత అధ్యయనం చేయాలి స్వాధ్యాయం సెల్ఫ్ స్టడీ మననము అది చేయాలి ఆ తర్వాత విదిధ్యాసివ్య తాను విదిధ్యాసనం ధ్యానం చేయాలి ఇప్పుడు ఇన్నర్ ఆ నవ్వు చిరునవ్వు లోపలి నవ్వు అది చాలా గొప్పది అది సమత్వానికి ప్రతీక అని తెలుసుకున్న తర్వాత వీడు యోగంలో ధ్యానంలో కూర్చోవాలి కూర్చుని ఐదు నిమిషాలు కదలకు పది మనం చెప్పాను మీకు ఈ క్లాసులో పది నిమిషాలు కదలకుండా కూర్చుని ఆ చిరునవ్వు నవ్వాలి చిరునవ్వుని పరిశీలించాలి అభ్యాసం చేయాలి దానివల్ల శరీరం ముఖంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి ముఖంలో ఉండే కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి చిరునవ్వు వల్ల అది ఎలా రిలాక్స్ అవుతున్నాయి మీకు తెలుస్తుంది నేను చెప్పడం కాదు నేను తెలుస్తుంది ప్రూఫ్ ఆఫ్ ది పుడింగ్ ఈజ్ ఇన్ సీటింగ్ సో పాయసం చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నేను పదిసార్లని మీరు ఇరవై సార్లని భజన చేసి నేర్చకపోతే ఏదో ప్రయోగం ఉండే పాయసం ఏదైనా ఉపయోగం తాగాలి నన్ను ఎంజాయ్ చేయాలి కొంతమంది అలా చేస్తా కాబట్టి ఆ చిరునవ్వుని అభ్యాసం చేయాలి మన ముఖంలో ఉండే కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి ఆ తర్వాత దేహమంతా కూడా ఉల్లాస ఒక చైతన్యం ఒక ప్రాణశక్తి వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది దెన్ మనస్సుని పరిశీలించాలి మనస్సులో అంతకుముందు మనస్సులో కొంచెం అల్లకల్లోలంగా ఉన్నా ఏవో ఉంటాయి సంసారాలకు గృహ ఛిద్రాలని ఏవో లోటుపాట్లు ఉంటాయి గృహంలో అందరూ అందరూ క్షేమంగానే అద్భుతంగానే ఉండరు ఒకరు బాగా ఫస్ట్ క్లాస్ ఇద్దరు కొడుకులు ఉంటే ఒక ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అవుతాయి ఇంకొకడేమో థర్డ్ క్లాస్లో ప్యాస్ అవుతారు లేకపోతే ఫెయిల్ అవుతారు ఏవో సో ఈ గృహ చిత్రాలతోటి మనస్సులో కొంత క్లేషభ భావన ఉంటుంది కానీ ఆ ఆ చిరునవ్వు రాగానే ఆ మనస్సు ఎలా తయారైంది సడన్ గా ఏదో మ్యాజిక్ అన్నట్టుగా ఆ చిరునవ్వులో ఒక పెద్ద మ్యాజిక్ పవర్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి అలా చిరునవ్వు రాగానే ఆ మనస్సులో ఉండేటువంటి క్లేషాలు దుఃఖాలు దొంగలు అన్నీ కూడా ఏదో చేతో తీసి అవతల పరిసినట్టుగా పోయి మనస్సుకు ఉల్లాసం వస్తుంది అబ్బా ఇది చాలా దివ్యంగా ఉండేది దీన్ని విజ్ఞానము అంట జ్ఞానము విజ్ఞానం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఈ జ్ఞాన విజ్ఞానములు రెండు మన జీవితంలోకి వచ్చేస్తే సత్యాన్ని తెలుసుకోవాలి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఇప్పుడు ఫుడ్ ఉందనుకోండి ఫుడ్ గురించి సైన్స్ బాగా పెరిగింది ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలు ఐదో తరగతి పిల్లలు కూడా సైన్స్ చదివేస్తున్నారు ఏదో పెద్దవాళ్లే సైన్స్ తెలుసుకోకుండా ఉదిరిపోతు ఉండిపోతున్నారా అని అనిపిస్తుంది ఇప్పుడు ఫుడ్ ఉందనుకోండి మీరేమనుకోకండి నేను ఇలా చెప్తున్నానని మన కుటుంబాల్లో మన గృహాల్లో మొత్తం సమాజంలో ఉండే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ రాంగ్ అన్నీ టోటల్లీ రాంగ్ టోటల్లీ రాంగ్ ఫుడ్ మీకు ఆరోగ్యం పరిరక్షించుకోవాలని మీరు అనుకుంటే మీరు ఫుడ్ హ్యాబిట్స్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి కొద్ది మార్పులు పై పై లాభం లేదు ఇంకా ఇక్కడ బోటు పెట్టి అక్కడ మాట పెట్టి అలాగా నడవద్దు సో విప్లవాత్మకమైన మార్పు తీసుకురా రెవల్యూషనరీ చేంజ్ తీసుకురావాలి తీసుకొస్తే మీకు ఆరోగ్యం చాలా బాగుంది మీరు అది పీపుల్ ఆర్ లేజీ అంతంత చేంజ్లు తీసుకురా ఏ నడిపిస్తున్నా మా తాతగారి లాగే ఉన్నారు మా నాన్నగారు లాగే ఉన్నారని అంటారే కానీ అయ్యా మీ తాతగారి చేసింది తప్పురా నాయన మీ నాన్నగారు చేసింది అంతకంటే పెద్ద తప్పు నువ్వేనా కరెక్ట్గా రమ్మంటే రాడు మా తాత లాగా చేసావు కానీ మీ తాత ఏమిటండి అని అర్థం ఉందో దానికి తాత ఏమిటి తాత మా అమ్మను నా నాన్సెన్స్ వాళ్ళకి తెలియకపోతే తెలియదు అంటే వాళ్ళలో ఉండే మంచి తీసుకోవాలి కానీ వాళ్ళు చేసిన పొరపాటు మా తాత సజ్జన్నం చక్కగా అవకాశాలు తినవాడంటే దట్ ఈజ్ రాంగ్ లేదంటే ఈ సజ్జన్నం విక్టోరియా రాణి గారు కూడా తిన్నారని మీరు కథ చెప్తాడు విక్టోరియా రాణి చల్దన్నం తింటే మీరు చూశాడు ఆ మా తాతిక్యం అంటాడు మళ్ళీ అంతా హియర్స్టే చల్జన్నంలో సారం ఏం లేదు ఆల్కహాల్ ఉంటుంది దాంట్లో అది తినే పదార్థం కాదు అది కాబట్టి కాదు చల్దర్మం తిని వాళ్ళు బలంగా ఉంది నేను తెలుసా వాళ్ళు బలంగా ఉండేది మరి ఊహ భ్రమ అంతకండి వాళ్ళేం బలంగా ఏం ఉండేవారు కాదు సహనశక్తి ఉండేది వాళ్ళకు ఉండే మంచి లక్షణాలు ఉన్నాయి వాళ్ళ వైరాగ్యం ఉండేది జీవితం మీద సుఖ దుఃఖముల అపేక్ష తక్కువ ఉండేది పాపం వాళ్ళు సుఖ దుఃఖాన్ని సమానంగా స్వీకరించేవారు అవి ఉండేవి వాళ్ళలో శరీరం దగ్గరికి వచ్చేప్పటికీ ఆయుష్ తక్కువే ఉండేది ఎందుకంటే అనారోగ్య కారణాల వల్ల పోల్లండి ఈ చర్చ ఎందుకు సో ది పాయింట్ ఈజ్ రెవల్యూషన్ దీని చేంజెస్ తీసుకురావాలి తెలుసుకుని మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఎక్కువను ఆకుకూరలు కాయకూరలు పళ్ళు తక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్ ఎనభై ఇంకే బొక్కడమే తప్ప న్యూట్రియన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం మొట్టమొదటి మార్పు ఏం చూసుకురావాలంటే అన్నం అన్నంలో కూర కలుపుకుని తినకూడదు కూరలో అన్నం కలుపుకు అది పద్ధతి అది కూర ఇలా ముందుకు తెచ్చేసుకుని కొంచెం అన్నం దానికి ఎత చేసి తినేసేయాలి మరి విప్లవాత్మకమైన మార్పులు అంటే అలా ఉంటాయి కాబట్టి పులిహేర ఏమిటి పులిహేర పులిహేర దాంట్లో ఏదైనా ఒక వెజిటబుల్ కానీ ఆకుకూర కానీ ఏమన్నా ఉందా పండగొస్తే చేసుకోవాల్సింది పులిహార పండగొస్తే తోటకూర కూర చేసుకు తిన్నాం పులిహేర దాటి తిన్నాం ఏడు పులిహార పులి అంటే ఏమిటండి పుల్లని ఆహార పుల్ల తింటే కడుపు ఏమవుతుందండి ఎసిడిటీ పెరిగిపోదండి ఎవరు చెప్పారండి మీకు సో ఇలాగే చాలా విప్లవాత్మకమైన మార్పులు రావాలి జ్ఞాన విజ్ఞాన అప్పుడు ఆరోగ్యం బాగుపడుతుంది అవి ఏమీ చేసుకోకుండా మేమేమో అపోలోలో ఇన్సూరెన్స్ ఉంది లేకపోతే ఫలానా కంపెనీ వాడి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అవన్నీ పట్టుకోవాల్సి ఇంకేం చేస్తాం మనకి అది మీరు గృహస్థులు అలా ఉంటే మా సాధువులు బతికి ఇంకెలా ఉంటుంది ఇది ఎలాగే ఉండాలి కాబట్టి సో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ మీరు సైన్స్ చదువుకోవాలి సైన్స్ అంటే ఇప్పుడు మీరు ఎంఎస్సి చేసేక్కర్లేదు కొంత బేసిక్ ట్రూత్స్ తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి జ్ఞానము విజ్ఞ కార్బోహైడ్రేట్ ఫిఫ్టీ శాతం ఉండకూడదు మీరు వంద గ్రాముల ఆహారం తింటే దాంట్లో యాభై గ్రాముల కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండకూడదు యాభై గ్రాముల కంటే తక్కువ ఉండాలి మిగిలినది ఆకుకూరలు కాయకూరలు అవి ఉండాలి నీళ్ళు ఎక్కువ తాగాలి కాఫీలు టీలు తక్కువ తాగాలి కోఖాకోళలో అవి తాగనే కూడదు మజ్జిగ అసలే తాగద్దు మజ్జిగంత ఫ్యాక్ట్ అది కొంచెం మజ్జిగ తాగేస్తే ఆరోగ్యం ఎవరు చెప్పారు మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం ఇలాంటివన్నీ పరసదారు నీళ్ళు తా పరసదారు నీళ్ళు అసలే తాగకూడదండి ఎవరు చెప్పారండి మీకు ఈ చదస్తాలన్నీ కూడా పక్కన పెట్టి సైంటిఫిక్గా ఉండాలి జ్ఞానం సైన్స్ అంటే అది కూడా ఇదే సైన్స్ సైన్స్ అంటే అది కూడా విజ్ఞానమే అది కూడా భగవంతుని యొక్క మహిమే సైన్స్ మీద వ్యతిరేక భావం ఉంటుంది కొందరికి సైన్స్ని ప్రేమించి వాళ్ళు ఉన్నారనుకోండి సైంటిఫిక్గా లాజికల్గా రేషనల్గా ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటారు వీడు మన ప్రాచీన సంప్రదాయంలో లేడనే పైగా వాళ్ళు ఎత్తు మీద ముద్ర కూడా పాటిస్తారు ముద్ర వల్ల ఏం అవ్వకాను అసలు చెప్తున్నా ప్రాచీన సంప్రదాయం అంటే ఏమిటండి ఏది ప్రాచీన సంప్రదాయం రాజ్యం సంప్రదాయం అంటే భోజనం కాదు దాన్ని కిచెన్ రెండు చేయమన్నారు స్వామి రామతో భోజనం కాదు చద్దండం దండం రాచీన సంప్రదాయమా కాదు భగవద్గీత అధ్యయనం చేయడం రాజీవ సంప్రదాయం కాదు సో జ్ఞాన విజ్ఞాన మాట గురించి చెప్తున్నాను కాబట్టి చిన్న విషయం దగ్గర నుంచి ఆత్మజ్ఞానం వరకు ఆత్మస్వరూప నిష్ఠ జీవన్ముక్తి వరకు కూడా మనం తెలుసుకుని ఆచరణలో పెట్టుకోవాలి అక్కడి నుంచి ఒక తృప్తి నిర్మాణం కావాలి ఆత్మ అంటే అంతఃకరణము అని అర్థం తృప్తితో నిండిన అంతఃకరణము మీకు వ్యాపారస్తులు అనుకోండి బిజినెస్ మ్యాన్ సాయంకాలం షాప్ కట్టి ముందు గల్లా పెట్టులో లెక్కేస్తుంటాడు గల్పెట్టు లెక్క పెట్టుకుంటుంది లెక్క పెట్టుకుని ఆ గల్లా పెట్టులో అమౌంట్ వాడు అనుకున్న అమౌంట్ ఒక ఫిగర్ ఉంటుంది మనస్సులో ఈరోజు టర్న్ ఓవర్ ఎంత పదివేలు టర్న్ ఉండాలి చిన్న షాప్ అయితే పదివేలు దాటితే తృప్త ఆత్మ మొహం వికాసం వికాసం చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు అది పదివేలు టర్న్ ఓవర్ ఉండాలి తొమ్మిది వేలు ఏమిందనుకోండి బెంగతో వెళ్తాడు ఇంటికి ఇంటికి వెళ్ళగానే ఏంటంటే ఆ వచ్చేటట్టు బాగానే ఉన్నారు కదా అన్నట్టు భార్య అడిగితే ఆవు కోపం తృప్తిగానే ఉంటుంది వీళ్ళు అడిగితే షేర్స్ సేల్స్ బాగా తగ్గిపోయాయి జనాలకు కొండం మానేసారని వెదుగుతారు కదా హాయిగా పడుకుని నిద్రపోవలసిన వాళ్ళ మొహం జన్మ పుట్టిన ఇది బిజినెస్ మ్యాను వాడు ధనతృప్తుడు ధనాన్ని లెక్క పెట్టుకుని తృప్తి సంపాదిస్తాడు ఇంకొకడు ఉంటాడు వాడి భోజన తృప్త రెండు స్వీట్లు పులిహార ఇలాంటివి వేసి పెడితే కడుపుకుండా భోజనం చేసి దాంట్లో తృప్తి పొందుతాడు ఆహార తృప్తి ఆహారం లేదు వాడు తృప్తి ఆధారపడి ఉంటాడు దేహము నిలబడడం కోసం ఆహారము అని కాదు తృప్తి కోసం ఆహారం తృప్తి కోసం తృప్తి అంటే మజా తృప్తి కోసం వీడు ఆహారాన్ని ఎప్పుడైతే స్వీకరించడం ప్రారంభించాడో అప్పుడే రోగిష్ఠివాడైపోతాడు భోగే రోగ భయం ఆహా ఒక మహాత్ములని అడిగారు కాబట్టి భిక్ష అది బాగా లభిస్తోంది ఆమె లభిస్తోందని ఎన్ని లోత లేదు మంచి మజా కూడా ఉందా అని అడిగాను ఈ హృషికేశ్లో అంటే నేను కంగారు పడ్డాను అమ్మ బాబా ఏటీ అడిగేస్తున్నారని అంటే అలా కాదండి భిక్షకి లోట్లేదు అయో భిక్షమే మజా మొత్తలేనా భిక్షాలో మధ్యలో భిక్షలో మజా స్వీకరిస్తే మజా దేంట్లో ఉండాలి అధ్యయనంలో మజా ఉండాలి తృప్తాత్మ అధ్యయనంలో మజా ఉండాలి సత్సంగంలో మజా ఉండాలి సత్సంగం అతి కష్టం మీద పూర్తి చేసి తర్వాత భిక్షలో మజా సంపాదిస్తే అంటే వీడు గౌరవిస్తూ అయిపోతాడు కాబట్టి మజా భోజనం నుంచి తెచ్చుకోకూడదు మజా సత్సంగం నుంచే తెచ్చుకోవాలి అలాగే భోగతృప్తాత్మ సినిమాకి వెళ్ళి వచ్చి అబ్బా చాలా బాగుందండి మంచి మజా ఆగయా అని అలాంటి మజాలు ఉండకూడదు సినిమా చూడటం తప్పేమో ఉల్లాసంగా రిలాక్స్ అవటం ఆల్ దట్ ఈస్ గూటీ సమ్ నైస్ ఫుడ్ ఆల్సో వీ డ్ హ్యావ్ హైవ్ నాట్ ఎగ్నెస్ట్ ఆల్ దాట్ బట్ ఆ మజా అనే మాట ఆనందము తృప్తి అనే మాట మీకు జ్ఞాన విజ్ఞానాల నుంచి రావాలి అబ్బా ఎంతో తృప్తిగా ఉందండి భగవద్గీత క్లాస్ అటెండ్ చేసినాము చక్కగా నాలుగు శ్లోకాలు చదువుకున్నాము మిస్ కాలేదు ఎంత హ్యాపీగా ఉంది అనో ఏవైతే ప్రాణాయామం చేసిన వేళ పొద్దున్నే యోగా చేసాము తర్వాత ఎక్సర్సైజ్ వాకింగ్ మొదలైన ఎక్సర్సైజ్ చేశాను ఫీలింగ్ వెరీ గుడ్ ఐఎమ్ హ్యాపీ అలాంటి తృప్తిని సంపాదించాలి కానీ ఆ ఇవాళ బాబు బాగా డబ్బు మూటకట్టాము అలాంటి తృప్తి దీన్ని సంసారంలో బంధిస్తుంది ఈ మూటకట్టని డబ్బు వల్ల ఏమి ఉపయోగం ఉండదండి గ్రేవ్ అదే మనం దేహ త్యాగం చేసేప్పుడు పిన్ ఉంటుంది చూడండి కాయి కాని పుట్టిన పిన్ అది కూడా వంతు రాదు కాబట్టి ఆ జ్ఞాన విజ్ఞానముల నుండి తృప్తిని సంపాదించుకోవాలి కానీ ధన తృప్తి భోగతృప్తి మొదలైనటువంటి తృప్తులు ఈ సంసార కొంతమంది మంచి ఖరీదైన వస్త్రధారణ చేసి తృప్తి పడతారు అలా ఉండకూడదు కొంతమంది ఎదరవాళ్ళని అవమానం చేసి తక్కువ చేసి తాను అహంకారంగా ఉండి తృప్తిని సంపాదిస్తాను అలాంటి తృప్తులు సంసారానికి సంబంధించిన తృప్తి ఏది కూడా బంధించేదే కానీ ఇంకేంటనే శ్రీకృష్ణుడు అది మనసులో పెట్టుకుని ఉంటున్నాడు చూడు నువ్వు దీనివల్ల దానివల్ల తృప్తిని సంపాదించే దురలవాటులో ఉన్నావు ఆ తృప్తిని వదిలిపెట్టేసి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ పశువుకి మనిషికి తేడా అక్కడ తిండి తిని పశువు తృప్తి చెందుతుంది మనిషి తిండి వల్ల డబ్బు వల్ల భోగం వల్ల తృప్తి పడకూడదు అవి ఉంటాయి తృప్తి అనేది జ్ఞాన విజ్ఞానాల నుంచి రావాలి ఆ లెవెల్కి ఆ చిన్మయ తత్వాన్ని తీసుకువెళ్ళాలి నేను చిన్మయ స్వరూపుడను మధ్య మాంసమయుడను కాదు చిన్మయుడను చిన్మయుని యొక్క చిన్మయ స్వరూపంలో తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి చిత్తు నుంచి వస్తుంది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ మనిషిలో మూడు అంశాలుంటాయి దేహము క్రియా జ్ఞానము మూడు ఉంటాయి దేహము క్రియా జ్ఞానము మనిషి దేహ దేహము అనే అంశంలో పూర్తిగా నిమగ్గునుడై క్రియని జ్ఞానాన్ని నిరాకరిస్తే వాడిని తామసుడు అంటారు తమోగుణ ప్రధానుడు వాడు చాలా ఒళ్ళు పెంచేసి సోమరిపోతుగా తయారయ్యి పీకల దాకా తిని అనారోగ్యం పాలైపోయి రోగి అయిపోతాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టి దేహం ఆరోగ్యంగా ఉండే ఉపాయం ఏమిటంటే దేహం చేత చక్కగా పని చేయించాలి ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి సైకిల్ రోజు తుడుచుకుని తొక్కుతూ ఉంటే అది మంచిగా కండిషన్లో ఉంటుంది దాన్ని తొడగకుండా తొక్కకుండా మూల పారేసిన నెల రోజుల తర్వాత తీస్తే ఏముంటుందండి అసలు పని చేయటం దేహము అంటే చక్కగా దానికి ఆరోగ్యంగా దాన్ని శుచిగా పెట్టాలి ఆ యోగ్యమైన పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి తర్వాత దాని చేత మంచిగా పనిచేయించాలి వాడి చేత సోమరితనం నేర్పకూడదు అది దేహం విషయంలో దేహంతో మమేకం కాకూడదు అధ్యా దేహాధ్యాస అంటే దేహమేమో అభిమానం ఉండకూడదు పై లెవెల్కి వెళ్ళిపోవాలి పై లెవెల్ క్రియ క్రియ అంటే రజోగుణం మంచిగా కష్టపడి పనిచేయాలి కానీ క్రియ ద్వారా నేను కృతార్థమవుతాను అనుకోవడం చెప్పింది నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే న ఇంకే అమృతత్వమా నశు మీరు బాగా కష్టపడి పనిచేస్తారు కొన్ని మంచిది కష్టపడి పనిచేయాలి బాగా కష్టపడి పని చేస్తే డబ్బు ఎక్కువ సంపాదిస్తారు డబ్బు ఎక్కువ సంపాదిస్తే భయం ఎక్కువ పెరిగిపోతుంది బంధం సంసార బంధం పెరిగిపోతుంది ఇంట్లో ఉండే బంధువులు కూడా వీడి డబ్బు పేసి ఉంటారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వీడిని భయం వీళ్ళని పొగుడతారబ్బా ఎంత సమర్థులండి వీడు ఎంత డబ్బు సంపాదించండి వాడు ఏదైనా ఒక్కసారి తేడా వచ్చిందనుకోండి అబ్బా ఎంత ఎంత దొంగండి అని తేడా వాడికి అనారోగ్యం చేసింది అనుకోండి అవును మరి అంత అలా ఎవడికి చేయమన్నాడు అంత డబ్బుకి అని మళ్ళీ వీడికి అనారోగ్యం చేస్తే ఇంట్లో వాళ్ళు వీడి డబ్బు ఎవరికి ఇస్తాడా అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు ఉత్తరాదతి ధనభాగ్యం భీతి సర్వత్రైష విహిత రీతి అంటారు కాబట్టి మీరు ఎక్కడైనా బాగా డబ్బున్న పెద్ద వయస్సు ఉన్నవాడు బాగా డబ్బు ఉన్నవాడు సో మరణించటానికి ఇంకెంతో దూరం లేదు అన్నవాడు వాడి చుట్టూ ఉండే జనం ఎలా ఉంటారండి ఎలా ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే అవునండే జీవించినంతకాలం బాగానే జీవించాడు కదా హ్యాపీగానే జీవించాడు కదా ఇంకా ఎందుకు అలా కొట్టుకుని వెళ్లాడతాడు మా డబ్బులు మాకు పారేస్తున్నారు కదా అని అడుగుతాడు ఇంట్లో వాళ్ళే ప్రేమించి వాళ్ళే ప్రేమ ప్రేమే డబ్బు పోనీ ఎవరికైనా కొంతమందికి ఇలా ఉంటుందేమో ఉంటే కాదు సర్వత్రైష విహితారీతి కాబట్టి క్రియ వల్ల భోగాలు ఎక్కువ చేసి సంపాదించి అనుభవించారనుకోండి రోగాలు వస్తాయి భోగే రోగ భయం లేదండి పుణ్యం కర్మలు చేసిన స్వర్గానికి వెళ్తాం స్వర్గానికి వెళ్తే స్వర్గంలో కొంతకాలం భోగం అనుభవించిన తర్వాత మళ్ళీ క్షీణేపుణ్యే మృత్యురోగం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది ఆ డబ్బు ఖర్చు వెంటనే వెనక్కి వచ్చేయాలి వాడు క్రెడిట్ కార్డు నెంబర్ ఇవ్వమంటాడు ఫైవ్ స్టార్ హోటల్స్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇవ్వమంటాడు ఎందుకు క్రెడిట్ కార్డు నెంబర్ నీకు ఎందుకు నీకు డబ్బులు కట్టడం ఏమి కదా ఐదు రోజులు ఉంటాను ఐదు రోజులు డబ్బులు కట్టాను కదా కాదు అండి మీరు ఇవ్వని క్రెడిట్ కార్డ్ నెంబర్ అంటాడు ఇస్తే కానీ తాళం చెయ్యి ఇవ్వరు ఆ క్రెడిట్ కార్డు నెంబరు వాడికి ఇవ్వగానే వాడికి గిరాక్స్ చేస్తాడు కానీ వెంటనే మనం రూమ్ లోకి చేరగానే దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసి క్రెడిట్ ఉందో ఏదో చూసుకుంటాడు క్రెడిట్ వద్దనస్ చూసుకుంటాడు వాడు మీ ఎకనామిక్ సిచ్యువేషన్ అంతా వాడు ముందే వెరిఫై చేసుకుని ఆ పర్వాలేదు వీడి డబ్బులు ఎక్కడికి పోవన్నప్పుడే మీకు ప్రశాంతంగా వదిలిపెట్టండి లేకపోతే మీ వెంట పడుతూ ఉంటా క్షీణేపుణ్యే మర్చిలోకం విషయం స్వర్గంలో కూడా అంతే వీడు వెళ్లగానే వీడి అకౌంట్ వాళ్ళు సెటిల్ చేసుకుని ఆ వీడు కొద్ది రోజులు ఉంటాడు ఓ రోజు ముందే నోటీస్ ఇచ్చేస్తారు ఆ నోటీస్ కూడా మర్యాదగా ఇస్తారు మీరు హోటల్లో ఉన్నారనుకోండి ఫైవ్ స్టార్ హోటల్ We, are we hope that you are staying happily in the last four a days, because tomorrow you are leaving andянsthat." We often hope that you are still happily kind-of. Not on the edge of the H미git is true. If you guys arequie through your eyes except for our ancestors,ки through your eyes. If somebody who is oversatur is habppyaciones is like are you a qriya and anything is wanted at home, you are come Aghanan. కాబట్టి క్రియ వల్ల తృప్తి సంపాదించరాదు క్రియలో తృప్తి కుదరదు క్రియ బంధిస్తుంది మరి తృప్తి ఎక్కడ ఉంటుంది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఆ చిన్మయ స్వరూపుడికి తృప్తి చిక్లో ఉంటుందండి మెషిన్కి తృప్తి క్రియలో ఉంటుంది పశురూపమైన దేహాభిమానం గలవాడికి తృప్తి దేహంలో ఉంటుంది కాబట్టి దేహంలో తృప్తి క్రియలో తృప్తి అజ్ఞానము జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞానము ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట దాన్ని అనుభవానికి తెచ్చుకునుట క్రోధము దోషము అని తెలుసుకునుట అనుభవానికి తెచ్చుకునే క్రోధాన్ని తిరస్కరించి నిష్క్రోధంగా జీవించుట దాంట్లో తృప్తి లభించాలి కాబట్టి మనిషి యొక్క జీవితము ద్రవ్యం స్థాయి నుంచి క్రియ స్థాయి చేరుకున్న రోజునే కృతార్థులు అప్పుడే అది యుక్త యోగి అనుబడుము ఇది మళ్ళీ క్లాసులో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిషాంతిశాంతిశాంతి హరిం శ్రీగురుభ్యో నమ హరిస్ శ్రీకృష్ణాత్మ